గేమ్స్ లో జాయిన్ అయిన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో అందరికీ ప్రైజ్ అలౌడ్ అలాగే దేవునికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు ఇంత మంచి అవకాశం ఇచ్చింది దాన్ని అందరికీ వందనాలు ప్రైజ్ అలాడ్ బ్రదర్ మీరు ప్రేజ్ చేయండి పరిశుద్ధుడ మహోన్నతుడ ప్రేమ కలిగిన దేవ కృప కనికరం గల వందనాలు దేవా నికే కృతజ్ఞతలు స్తుతులు నాయన స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదిగో నా దేవా తండ్రి గడిచిన కాలమంతా నాయన ఈ దినం వరకు ప్రభువ నీ కృపలో దేవా మమ్మల్ని కాచి కాపాడి యొక్క రాత్రికాల సమయంలో ఈ రీతిగా ప్రభు నీ సన్నిధిలో మమ్మల్ అందరినీ చేర్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ఉందరో అక్కడ వారి మధ్యను ఉంటానన్నావు తండ్రి మీరు కృపా సత్య సంపూన్నుడి మా మధ్యలో ఉండండి తండ్రి ఎవరైతే మా ప్రియులు రావాల్సిన వారు ఉన్నారో వాళ్ళందరినీ ఆయన యొక్క ప్రేయర్ మీటింగ్ లోకి మీరు నడిపించండి తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందండి వాక్యం ద్వారా నీ స్వరం ద్వారా మాతో మాట్లాడండి మేము వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించి వాక్యానికి తగినట్టుగా జీవించటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ జరుగుతున్న ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ అంతటిని ఆయన నీ నామానికి మహిమకరంగా జరిగించండి ప్రేయర్ లో జాయిన్ అన్న వాళ్ళందరికీ మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చిన ఆయన మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె సిస్టర్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ లాడ్ ప్రైజ్లాడ్ అక్క స్వప్నక్క మీరు పాట పాడండి తో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం నీతో జీవితం వేదనైన రంగుల పయనం నీతో జీవితం బాటేదైన పువ్వుల కుసుమం నువ్వే నా ప్రాణాధారము జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వేనా జీవాధారము నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం వాటేదైన పూర్వుల కుసుమం నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నేను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము చెదరిన నా బ్రతికే నిన్ను నీ తోడు కోసం విడిచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము చెదరిన నా బ్రతికే నేను వెతికే నీ తోడు కోసం నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము జీవాధారము నితో నేను జీవిస్తానే కళాకాలము నేనే నేను చిరకాలము లోకంలోన ఎన్నో వెతిక అంత శూన్యము చివరికి నువ్వు ఫేనిలిచావే సదాకాలము నీతో నేను కలకాలము నినేనేను నేను ప్రేమిస్తాలి చిరాకము లోకంలోన ఎన్నో వెతిక అంత శూన్యము చివరికి నువ్వు చావే సదాకాలము ఇను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ నీ చేతి తమలచీనను విరచి సరి చేయునాథ ఇను విరచిన ఇను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ నీ చేతి తమలచీనను విరచి సరి చేయునాథ నువ్వే నా ప్రాణధారము నువ్వే నా జీవాధారము నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయలం నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము థ్యాంక్ యూ ప్రార్థన చేసుకొని పాఠ్యంలోకి పాఠ్యం చేయబడతాం పరిశుద్ధురా ప్రేమ నమ్మకం కలిగిందేవా జీవం కలిగిన తండ్రి జీవాధిపతి నిన్న నేడు మారిన మార్పు మీకు ఎంతో బంధున్నారు ప్రభా తండ్రి మా కొండ మా పూట మా తిరిగి దుర్గమ మీ దాక్ చూడటానికి ఎంతో బంధున్నారు ప్రభా తండ్రి ఇంతకాలం ప్రభా మీ కాపు కాచి కాపాడి మమ్మల్ని ప్రభా సవకాన్ని బట్టి మీకు ఎంతో బంధున్నారు ప్రభా ఎందుకన్నా మిమ్మల్ని చేసుకోబో మిమ్మల్ని హేర్నైనా ఈ రీతిగా ఆరాధించుకోవడానికి ఇచ్చే అవకాశాన్ని బట్టి మీకు ఎంతో మంది రాదు ఖరీదుగానైనా పాటల్లో ప్రార్థనలో మీరు నడిపిచ్చారు ప్రభావిత ఆయన తయారు చేయకడం మేము నడిపిస్తున్నాం దేశంలో అడిగి వేడుక ప్రాప్తిస్తున్న సార్ ఆమె ప్రజలందరికీ ముఖ్యంగా దినాలలో ముఖ్యంగా బైబిల్లో చెప్పబడినట్టుగా అనేకమైనటువంటి సూచనలు మన కాలంలో నెరవేర్పు దినాల్లో మనం ఉన్నాం అనేకమైనటువంటి సూచనలు అనేకమైనటువంటి బైబిల్లో చెప్పబడిన వార్డులను మనం చూస్తా ఉన్నాం అయితే ఇక్కడ చాలా సందర్భాల్లో కొంచెం ఆలోచిస్తే కొంచెం ఆ బాధగా అనిపించేది ఏంటి అని అంటే సువార్త బాగా విస్తృత బాగా విస్తారంగా సువార్త ప్రకటించిన వారు గంభీరమైనటువంటి సేవ వారు సేవ వారు వారి సమయాన్ని వారి కాలాన్ని ముగించుకొని వారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడం జరుగుతుంది సజీవులతో ఉన్నటువంటి వారు ఆ భారాన్ని ఎంతవరకు వారు చేసినటువంటి వారికి కలిగినటువంటి ఆ భారాన్ని వారు చేసినటువంటి ఆ కొనసాగిస్తున్నారు అని అంటే అది దక్షిణార్థకంగానే ఎదుర్కోండి అంటే ఎవరు చేసే భక్తి వారికి మాత్రమే తెలుసు దేవుడు ఆకలిగా ఉన్నప్పుడు అంజూరం చెట్టు వైపు చూసి దాని ఆకులు పచ్చగా ఉండడం చూసి గమనించి ఆయన ఆకలిగా ఉండి దాని పేరు చూసినప్పుడు దానివైపు ఆశగా ఎదురు చూసినప్పుడు అది చూడటానికి పచ్చగానే ఉంది కానీ అది ఫలాలు లేని అంజూనం లాగా మనం పాట కదా ఫలాలు లేని అంజూరం లాగా ఏముంటావా నువ్వు అలాగే ఉంటావా అని బాధపడుకుంటూ ఉంటాం నిజమే ఈ రోజు క్రైస్తవ జీవితంలో నిజంగా చెప్పబడినటువంటి ఆ గొప్ప మాట ఏంటి అని అంటే అంకెజన్ములందు మరి ఆయన ఎంత వరకు ఆయన్ని కలిగి ఉంటాం ఆయన ఎంత నమ్మకంగా ఆయన్ని దేవించే ఉంటాం అంకెజన్ములందు మనుషుల్లో విశ్వాసము భూమి మీద విశ్వాసము కనుగొనంటే ఎవరి గురించి విశ్వాసం ఎవరిలో ఉంటుంది విశ్వాసంలోనే ఉంటుంది కదా ఆయన్ని అంగీకరించిన వారు ఆయన వెంబడించే వాటిలోనే కదా ఉండాల్సింది విశ్వాసం విశ్వాసం అట్లాంటి విశ్వాసం కలిగినటువంటి వాటిలో విశ్వాసం కనుగొన్న అని అంటే ఒకవేళ విశ్వాసం ఉందని మనం అనుకోవచ్చేమో కానీ ఆ విశ్వాసం చేసినప్పుడు పరీక్షించబడినప్పుడు పరిశోధించబడినప్పుడు అది ఏ లెవెల్ వరకు ఆ లెవెల్ వరకు ఒక ఉండి ఉండాలా అది గొప్పగానున్నా ఉండి ఉండాలా దేవుడు స్పష్టంగా ఆయన నోటి విశ్వాసం కనుగొంటున్నా భూమి మీద విశ్వాసం కనుగొంటున్నారు మనిషి అలాంటి భక్తిని అలాంటి విశ్వాసాన్ని కలిగి కలిగి ఉండేటువంటి జీవితం విశ్వాసంలో ఉందా లేదా అంటే ప్రశ్నార్థంగానే ఉంది అయితే భక్తి చేసినటువంటి వారు భయకరమ విస్తారంగా సేవ చేసినటువంటి వారు విస్తారంగా మరి ఆ వారు భూమి మరి వారు చేసినటువంటి చూస్తే అది ఏ రకంగా ఉంది అని అనంటే చాలా గంభీరంగానే ఉంది చాలా గొప్పగానే అయితే వారి జీవితం చూస్తే మము మరి చాలా భయంకరంగా వాళ్ళ ఎండ్ లైఫ్ ఎండ్ అవడం అనేది చాలా దుఃఖకరంగాను భయంకరంగాను ఉంటుంది దానికి తిమోతి రాసిన రెండో పత్రికలో మూడో అధ్యాయము పన్నెండో విచనంలో ఏమంటాడంటే గ్రీస్ ఫ్రీయేస్ నందు సత్పక్తితో వారందరూ హింస పొందుదురు ఏం చేశారు భక్తే చేసింది సన్మాన కదా ఉన్నారు వారు ఏమైతే కలిగి ఉన్నారో దాన్ని గట్టిగా పట్టుకొని అనేకులకి ఒక మాదిరిగా మార్గదర్శకులుగా వారు ఉంటూ అనేకులకి వాళ్ళు మాదిరికరంగా జీవిస్తూ వారు ఏమైతే కలిగి ఉన్నారో ఏమైతే పట్టుకున్నారో అదే అదే విశ్వాసాన్ని అదే ప్రేమను అదే మార్గాన్ని అనేకులు ఈ పంచిపెట్టిన లాగా ఉన్నారు చాలా గొప్పగా పంచిపెట్టినటువంటి వాడున్నారు ఎక్కడెక్కడో ఎవరెవరో గురించి కాదు కానీ చాలా మంచి సమస్యలు చెప్పుకుంటూ ఉంటాం ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చనిపోయినటువంటి భక్తులు ఆ ప్రకాష్ వెంటల ప్రకాష్ గారు కానీ అంతకుముందు చనిపోయినా ప్రవీణ్ కర్రాల గారు కానీ అసలు ముందు ఎవరైనా కానీ వాళ్ళ సేవ డైరెక్ట్ గా మాకు చూసామా అని అంటే ఈ మధ్యకాలంలో కొంత సోషల్ మీడియా వచ్చిన తర్వాత మెస్ఫ్యూజింగ్ వచ్చింది చూడకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసినటువంటి ఒక సేవకుడు సుమారు నలభై సంవత్సరాల క్రితం హైదరాబాద్ ప్రాంతాన్ని ఎట్లు పెట్టి వినాలి ఉంటూ ఈ పర్సనల్ ప్రాంతాల్లోకి ఇచ్చి విస్తారంగా భయంకరంగా సేవ చేసి ఎంతో సువార్థ ప్రకటించి ఆయన వాకి చెప్తున్నారు ఆయన వచ్చారు ఏంటంటే చెచ్చి మొత్తం నిండిపోయి అంత కొద్ది ఆశేవాడు దేవుడు అంత పౌరుగా వాడుతున్నారు కానీ నలభై సంవత్సరాల దగ్గర నుంచి ఆయనకున్న వేదన ఆయనకున్న తీసుకోవడం ఎవరికీ తెలియదు ఏంటి అంటే నువ్వు ఆ దేవుడిని ఎవరినో నమ్ముకున్నావు కదా నువ్వు ఆ దేవుడు ఎవరికో చిక్కుమాల వారికి లేదంటే వెనకబడినటువంటి వారికి అరుగో ఆ షెడ్యూల్డ్ కులాల వాళ్ళకి షెడ్యూల్డ్ కాస్ట్లు వారికి వాళ్ళకే దేవుడు మనకు కాదు ఆ బైబిల్ విడిచిపెడితే మా ఇంట్లో కూడా లేకపోతే నువ్వు ఇంట్లోకి రావచ్చు ఎందుకో మీకు మా సంబంధం లేదా సరి కట్టుకున్న భార్య కలుపు పిల్లలు ఆయనకు వేస్తే ఆయన నాకు నా బయటలే ఈ ప్రాంతాల భయంకరంగా విస్తారంగా సేవ చేశాడు ఇన్ని సంఘాల్లో ఆయన ఆయనకి అంత మంచి పేరు అవకాశం ఇస్తే వాళ్ళు ఆ జిడ్జిలో ఉన్నటువంటి వాక్యం చెప్పి ఆ జిట్లో ఉన్న వాళ్ళ కొంతమంది చేసుకొని కొంతమంది తీసుకొని పోయి బ్రాంచ్ పెట్టి ఆ బ్రాంచ్ రన్ చేసుకుంటా ఇంకా కొంత కొంతమంది కొంతమంది ఆ బ్రాంచ్ నిండిపోయేటట్టుగా వాళ్ళు చేసిండేవాళ్ళే కానీ దీనికి చాలా మంచి పేరు చాలా సందర్భాల్లో అయ్యా ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు ఎట్లా ఉన్నారు ఎప్పుడన్నా ఫోన్ చేస్తారా అనేది అంటే ఎంతవరకు ఈ నలభై ఏళ్లలో పరిచయం ఉన్నాయి నలభై ఏళ్ల నుంచి పరిచయం ఉన్నటువంటి ఒక సేవకుడు కాని అతను క్లోజ్ గా ఉండేటువంటి ఒక స్నేహితుడికి కానీ అతనితో బాగా ఉండేటువంటి ఒక విశ్వాసం కానీ ఫ్యామిలీ విషయాలు ఎక్కువ షేర్ చేయాలి ఎక్కడా షేర్ చేయలేదు కానీ ఆయన ఎండే చేశారు ఎంత దుఃఖజనంగా అయిపోయినాయి అంటే ఆయన ఎంత గంభీరంగా సేవ చేశాడు అంత మరి హీనమైనటువంటి దారుణమైనటువంటి మరణాన్ని పొందాడు అంటే ఇక్కడ వాక్యలో చెప్పబడింది ఏంటంటే ఆ ఒకసారి మళ్ళీ ఒకసారి క్రీస్తు యశ్వన్ సద్భక్తితో దక్కు చేసి ఉంచిన వారందరూ హింస పొందుదురు ఎలాంటి హింస శారీరకంగా ఈ హింస ఎవరెవరు పొందారు పౌరులు ఎంతో హింస పొందాడు పౌరు ముందు ఏవి ఎంతో హింస పడ్డాడు విషయంలో చాలా మంది స్పష్ట కలిగినటువంటి వాడు ఆయన భక్తులు మరి ప్రభక్తలు ఎంతో మంది హింస పడ్డారు దేశ ప్రభుత్వం పట్ల నూతన పనులు ఆ శిష్యులందరూ భయంకరమైనటువంటి ఆ వేదన్ని అనుభవించారు మరణాన్ని పొంది ఉన్నారు భయంకరమైనటువంటి మరణాలు అలాంటి మరణము మన దగ్గరకు వచ్చిందా అలాంటి ఇబ్బందులు అలాంటి సేమ మన దగ్గరకు వచ్చిందా అంత నిజంగా మనం మరి ఆయనలో పక్కనుద్దేశించి మనం ఆ క్రమను అనుభవిస్తున్నామా ఏమో ఆ క్రమం నిజంగా మనకు వచ్చిందా ఏంటంటే ఈరోజు ఎంత వరకు చాలా వరకు ముఖ్యంగా కోవిడ్ వచ్చిన తర్వాత ఈ రీతిగానే చిన్న చిన్న గుంపులుగా చేరి డైలీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వేరు నైట్ అప్ టు వరకు చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి చిన్న చిన్న మందగా ఏర్పడి రకంగా ప్రాతినిధ్యం చేసుకొని ముగిచ్చుకోగలుగుతున్నారు ఒకరి ఒకరు కల్పరచుకోగలుగుతున్నారు అది అంతవరకే కన్ఫైండ్ అయ్యి ఉంది అంతవరకే బాగా ఉన్నాం అనుకుంటున్నారు కానీ వీళ్ళలో ఎవరికైనా శ్రమ వచ్చిందా నిజంగా అంత బాగా వీళ్ళు పరిచర్ చేయగలుగుతున్నారా అనేది ఏంటంటే అలాంటి పరిచర్యం చేయగలిగిన వాళ్ళు ఎవరు బహుశా ఒకవేళ ఉన్నా ఉండొచ్చు అట్లా అట్లా ఉంటే ఈ వాక్యానుసారంగా వారి జీవితం ఏ విధంగా ఉందంటే వాక్యానుసారంగా ఉండేటువంటి జీవితాన్ని వాళ్ళు ఏదో గొప్ప మంచి గిఫ్ట్ అనేది పరలోకంలో వాళ్ళ కొరకు ప్రతి క్రైస్తనికి ఇది ఒక నేను మంచి పోరాటాన్ని పోరాడుతున్నాను నా పొరువుని కడముట్టించుకున్న తర్వాత నా కొరకు ఆ నీతి కీటాన్ని పట్టుకోవడంతో ఈ శరీరాన్ని విడిచిపెట్టి నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను అని గొప్పగా చెప్పకోగలిగినటువంటి ఎవరన్నా చేయగలుగుతున్నావా అనే నిన్నంటే ఈరోజు సేవకులకే ప్రశ్నార్థం ఎందుకంటే మేము మినిస్ట్రీకి వెళ్తున్నప్పుడు రాష్ట్ర ఆఫీసులో మేము మినిస్ట్రీకి వెళ్తున్నప్పుడు మేము టీఓటీస్కి వెళ్తున్నప్పుడు సేవకులు అడిగే ప్రతినిధి అండి ఈ సంఘం ఎందుకు ఎక్కువగా అభివృద్ధి చెందట్లేదు ఈ సంఘం ఎందుకు విస్తరించబడట్లేదు క్షేమాభివృద్ధి కొరకు సంఘం విస్తరించబడాలి కదా మరి ఎందుకు విస్తరించబడట్లేదు అనే మీరు చాలా కంఫర్ట్ ఉంటారు చాలా కంఫర్ట్ ఉంటారు కంఫర్ట్ ఉండి ప్రతిది వీళ్ళు మాత్రమే చేయాలి వీళ్ళకి మాత్రమే చెప్పి చేయాలనుకుంటారు కానీ వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ వీళ్ళు తయారు చేయరు వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ వీళ్ళు తయారు చేయని చేయరు కాబట్టి ఇది ఒక్కోసారి వాళ్ళకి చెప్తాను అయితే ఇప్పుడు సందర్భాంతరం ఏంటంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ తరం కాదు కానీ ఏమంటాడంటే జాతుల నీచుకంటే పరిచయ నీచు కంటే మీ ఉండాలి ఇప్పుడు ఆ రెండు లెవెల్స్ అయిపోయింది అవకాశం ఇవ్వబడితే వాళ్ళకి ఏదైనా నీతి వాళ్ళ నీతి ప్రకారం నడుచుకుంటారేమో అని చెప్పి ఒక అవకాశం ఇవ్వబడింది కానీ వాళ్ళ దగ్గర బహుశా ఆ పరీక్షలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు తర్వాత శాస్త్రుల తర్వాత పరిశీలకు శాస్త్రుల కంటే పరిశీల నీతి కంటే ఒకవేళ నీతిలో వాళ్ళు బెంచ్ మార్క్ ఏమో వాళ్ళు ఇంకా ఉదాహరణకి ఏమి లేదేమో అయినప్పటికీ కూడా శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే ఈ నీతి అధికము కాని అంటాడు మనకి అంత అధికంగా ఉండాలి కదా ఓకే ఈ రోజు సేవకున్నదే వాళ్ళు సేవ ఒక్కొక్క సంఘాలు కడుతున్నారేమో పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారేమో తెగవంటి వాళ్ళ దృష్టిలో బిల్డింగ్స్ ఏమేమో ఒక్కొక్క కడుతున్నారేమో కానీ దాంట్లో ఎంతవరకు పరిచర్య ఉంది ఎంత వరకు సేవ అనేది విస్తరించబడింది అని అనంటే వారు చెప్పలేకపోవచ్చు కానీ ఈ రోజు చిన్న సమూహాలుగా ఉండి మనం ఒకరినొకరు బలపరు మనం ఒకరినోహను హెచ్చరించుకుంటూ మనం ఒకరినొకరు కృష్ణ బుద్ధి కలిగి గురి చెప్పుకుంటూ మనం ఏం చేస్తున్నాం అని ఏంటంటే మనం పరిచయం చేసే వాటిలాగా ఉండాలి పౌలు అపోతులు పత్రిక ఇరవై అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ఏమంటారు చూద్దాం ఇరవై చూస్తే పథకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నది పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యమిచ్చున్నాడని తెలియదు పథకాలు శ్రమలు ఆయన కొరకు కాచుకొని ఉన్నాయి అంటే ఎప్పుడు ఏ బంధకం ఏ బంధకం ద్వారా బంధించబడాలో ఏ శ్రమ ద్వారా ఏ ఇబ్బంది ద్వారా ఏ ఆపస్ ద్వారా ఎక్కించబడాలో ఆ బంధకాలు ఆ ఇబ్బందులు వెళ్ళి అంతా పాస్కొని చూస్తున్నాయి అంటే ఎప్పుడొస్తే బంధకం బంధకం రూపంలోనూ లేకపోతే శ్రమ రూపంలోనూ ముందు బంధకం వెళ్ళారా శ్రమ వెళ్ళారా అని ఊటీ పడతా పోసే ఆయన కోసం పాస్కొని చూస్తున్నాయే శ్రమలను నా పొరుగు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుతున్నాడని తెలియను అయితే దేవుని కృప శువార్తను కూర్చి సాక్ష్యం ఇచ్చుట నా పరుగును చూడండి ఆయన పరుగు ఏ విషయమై ఉంది ఆయన పరుగు ఏ విషయం అయిందంటే ఆయన పరుగు సువార్తను కూర్చి సాక్ష్యం ఇచ్చుటకును సువార్థ కూర్చి ఒక మంచి శుభవించిన ఈ శుభవార్త దేని గురించి ఏంటంటే వారి జీవితాల్లో ఈ సుమవార్త విన్న వాళ్ళు గొప్ప మార్పును చూడాలి ఆ విన్న తర్వాత వారి జీవితాల్లో గొప్ప మెరాయిల అద్భుతం జరగాలి ఆ అద్భుతం ఏంటి అంటే వారి నోటితో వారి పాపాలను ఒప్పుకొని ఆయన ఈ భూమి మీదకు రెండు వేల వచ్చిన మాట వారు ఆయన కేవలం మన పాపాల నిమిత్తం ఆయన క్షమను అనుభవించాడని అనుభవించాడని మరణం పొందాడని సమాది చేపడ్డాడని తిరిగి లేపబడ్డాడని ఆయన సత్యం అవుతుందని ఆయన యథార్థం అవుతుందని ఆయన నిర్దోషని పరిశుద్ధులని నోటితో ఒప్పుకుంటే ఎవరైతే ఒప్పుకుంటారో వారి పాపాలను వారి ఆయన దేవుడిని ఒప్పుకుంటూ వీరిలో ఉన్నటువంటి ఆ పాపాన్ని ఒప్పుకుంటే ఆయన్ని స్వీకరించినట్టు ఆయన్ని అంగీకరించినట్టు అంతకుమించి వాళ్ళ జీవితంలో అందుకనే ఏమంటాడంటే అయితే దేవుడి కృపా స్వార్థను గురించి సాక్షమించటం నా పరుగును నేను ప్రభు అయిన ఏసు వల్ల పొందిన పరిచర్ను ప్రాణమును నా ప్రాణమును మాత్రము ప్రేమ విధంగా నిర్ణయించుకోలేదు ఈ బైబిల్లో వారిని చేసిన సేవ కాదండి చెప్పిన వాక్యం కాదండి బైబుల్ ఏం చెప్తుంది బైబులే ప్రామాణికో నీకు నాకు వారిని చేసిన సేవ కాదు బైబిల్లో ఎవరైతే సేవ చేసిన నిజంగా అలాంటి శ్రమను అనుభవించారో అలాంటి ఇరుపుని ఎలాంటి వేదన్ని అలాంటి శోధనని చేయించారో వారు బ్రతినంత కాలం ఎలాంటి పరిస్థితుల నుంచి వెళ్ళారో అదే నిజమైనటువంటి మాదిరి ఈ రోజు మనకి ఎవరెవరో కాదు ఎలవరెవరో కాదు వాళ్ళందరూ మనుషులే మనందరికీ వాళ్ళ వాళ్ళ సాక్షి వాళ్ళ జీవితం చాలా గొప్పగా మనం కనిపించొచ్చాము కానీ కానీ దేవుడు పరిశీలి పరిశీలించినప్పుడు పరిశోధించినప్పుడు వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ఎక్కడెక్కడ వాళ్ళ రహస్య పాపాలు లేదు తెలియదు క్షేత్రాకారులు అంటున్నా కదా మా రాహస్య పాపంలో ఈ ముఖ కాంతిలో కనపడుతున్నాయి కానీ యథార్థంగా సేవ చేసినటువంటి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ గురించి మనం ధ్యానం చేసుకొని వాళ్ళ గురించి మనం చెప్పుకొని అనేక సందర్భాల్లో వాక్యాలను మనం విని వాళ్ళను కాక వేరే ఇంకెవరినో తీసుకుంటాం మాదిరిగా వందకి వంద అనేది నిలంటే వంద అనేది ఇంప్లిమెంట్ కదా వందని మనం టార్గెట్ గా పెట్టుకుంటాం వందని మనం మార్క్ గా పెట్టుకుంటాం తొంభై తొమ్మిది వస్తే సార్లే మనం సాధించగలిగినటువంటి వారు ఎవరు అంటే అటువంటి బౌదు ఆయన ఏమంటున్నాడంటే నా ప్రాణము ఎంత మాత్రం నేను ప్రీతికరంగా ఎంచుకోలేదంటే లెక్క పెట్టుకోలేదంట ఆయన ప్రాణాన్ని అసలా లెక్కే చేయలేదం ఎందుకు ఆయన స్వార్థ ప్రకటించడం ఇచ్చే విషయంలో దేవుడు తనకి ఇచ్చినటువంటి పరిచర్యలో ఆ పరిచర్య నమ్మకంగా ఆ పరిచర్ను తుదము ఆ పరిచర్ను కంప్లీట్ చేయడానికి ఆయన ఇచ్చినటువంటి పరిచర్ ఏదైతే ఉందో ఆ పరిచర్యను ఆయన ఇచ్చినటువంటి బాధ్యతను ఆయన ఇచ్చినటువంటి అభారాన్ని సుధమూర్తించేంత వరకు ఎక్కడ కూడా శక్కుండా కోపం అనేది జాగ్రత్త ఆయన చేసినటువంటి ఆ ప్రయాస ఆ ప్రయత్నం నేను చేశానని చెప్పుకునేటువంటి ఒక గొప్ప మాట ధైర్యం నిజంగా ఇప్పుడు భూమి మీద ఎంతో ఉన్నారు కదా ఇంతమంది అంత గంభీరమైనటువంటి సేవ చేస్తే ఎంతమంది మారాలి భయంకరమైనటువంటి క్రిస్మస్ ను ఇప్పుడు కో గంభీరంగా ఆరాధనలు జరుగుతాయి సెమీకి జరుగుతాయి తర్వాత అది అయిపోయిన తర్వాత ఏస్ జరుగుతుంది తర్వాత ఏ స్ట్రోల్ గుడ్ ఫ్రైడే జరుగుతుంది అది అయిపోతుంది మీడియం జరుగుతాయి స్త్రీల పోటీకలు జరుగుతాయి యవనాలు పోటీకలు జరుగుతాయి తర్వాత చర్చలు ఉపవాస ఆర్ధనలు జరుగుతాయి జరుగుతాయి కదా టీవీ పరిచయం జరుగుతుంది రేడియో పరిచయం జరుగుతున్నాయి ఇవన్నీ ఎంతమంది మారారు అని అంటే మారినటువంటి వాళ్ళే కానీ నూతన లేదా ఒకవేళ నూతనంగా వస్తే ఇండియాలో అఫీషియల్ గా ఉండాల్సినటువంటి క్రిస్టియన్ పాపులేషన్ సంఖ్య ఎంత తెలియదు తెలియదు ఈరోజు అస్సాం మేఘాలయ మణిపూర్ ఈస్టన్ రాష్ట్రాలు వాటిలో క్రిస్టియానిటీ ఎక్కువ కదా మీతో వాళ్ళు చూసి ఓర్చుకోలేక వాళ్ళని టార్చర్ చేస్తుంది టార్గెట్ చేస్తుంది వాళ్ళని క్రమను అనుభవిస్తుంది ఈ రోజు మరి ఏమొచ్చింది మన స్టేట్కి ఏమన్నా శ్రమొచ్చిందా ఇబ్బంది వచ్చిందా త్వర ఆటంకం వచ్చిందా ఎక్కడన్నా ఎవడన్నా ఎందుకు పట్టుకున్నారు మీద అడిగారా కంఫర్ట్ జోన్ లో ఉన్నట్టే కదా మారవలసిన వాళ్ళకి వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు కదా వాళ్ళకు వచ్చి వాళ్ళు చేసుకుంటున్నాడు మనకు మనం చేసుకుంటాం ఏ పబ్లిక్ ప్రేస్ మీటింగ్ పెట్టి ఇన్ని ఫెస్టివల్స్ పెట్టుకొని తర్వాత యూత్ సెపరేట్ గా కొన్ని డేస్ పెట్టుకొని పాస్టింగ్ ప్లేయర్ పెట్టుకొని తర్వాత స్త్రీలకు ప్రత్యేకమైన పోటీలు పెట్టుకొని తర్వాత ఈ స్పెషల్ మీటింగ్ పెట్టుకొని పెట్టి చేసుకుంటే ఆ మీటింగ్ ఫస్ట్ ఆ మీటింగ్ లో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆ టెండెట్ చూసుకుంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టినటువంటి ఏదైతే విజయమో దానికి రిటర్న్స్ అనేది మనకు వచ్చినాయా ఆ రిటర్న్ ఏంటి అంటే ఈ మీటింగ్ పెట్టడం వల్ల ఒకప్పుడు నేను చిన్నపిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా తాతయ్య మా నాయనమ్మ వాళ్ళ అమ్మతో అర్థమకి వెళ్ళేటప్పుడు మీటింగ్ పెట్టి త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ పెట్టిన తర్వాత ఫిఫ్త్ డే వాళ్ళలో ఈ మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు పెట్టిన ఫోటాల వల్ల చెప్పబడిన వాక్యం వల్ల నా జీవితం మార్చబడింది కాబట్టి నా ఆఖరి రోజు నేను పాప తీసుకుని తీసుకుంటున్నాను దేవుని అంగీకరిస్తున్నాను బహిరంగ సాక్షి తీసుకునేవాళ్ళు ఈ రోజు అట్లాంటి మీటింగ్లు ఎందుకు పెట్టినా లేదు తీసుకోవట్లేదు అసలు ఆ సెషన్ లేదు యూత్ మీటింగ్ పెడతారు కదా దాంట్లో కన్ఫ్యూజ్ అయిపోయి పాపాలు నొప్పుకొని దేవుని సంత్రక్షణ అంగీకరించుకున్న వాళ్ళకి ఇమీడియట్ గా బ్యాప్తిజం అనేది ఇవ్వగలుగుతున్నారా లేకపోతే ఆ మార్చి మార్చినటువంటి ఆటర్ని సరైన స్వాసంలో సరైన మంచి ఫిలిప్లో అతను చేర్చుకొని అతను దీంతో బలపరిచి అతను నర్పణం కావడానికి ఏమన్నా గురువులుతున్నారా లేదు ఆ రోజుల్లో పౌరుడు ఎంత ప్రయాణపడ్డాడు అందుకే నేను ఏమంటున్నాడంటే నాకు అప్పని చెప్పినటువంటి పనిని ఏది అది సువార్థ విషయమే కానివ్వండి పరిచయం విషయంలో కానివ్వండి దీంట్లోనైనా నా ప్రాణాన్ని ఏమాత్రం నేను ఎంచుకోలేదు నా ప్రాణాన్ని లెక్కే చేయలేదు ప్రాణమే చూసుకోలేదంటే అతనికి ఒకవేళ భార్య కానీ బిడ్డలు గాని, కానీ రక్త సంబంధికులు కానీ ఎవరన్నా ఆయనకి ఆయన ఆటంకంగా ఉండుంటానా అవన్నీ ప్రయారిటీ ఎక్కువ ఏం కదా తన ప్రాణాన్ని ప్రణంగా పెట్టాలనుకున్నవాడు తన ప్రాణాన్ని గొప్పగా ఇప్పుకున్నవాడు మిగతా వాళ్ళు భార్య అడ్డుపడిందని పిల్లలు రక్త సంబంధికులు వద్దు అన్నారని ఇంట్లో కింద వద్దన్నారని అమ్మ నాన్నలు ఒకవేళ ఈ మెసేజ్ ఆ లాస్ట్ ఆయన సంబంధించిన మెసేజ్ ఏమో ఆయన ఫేర్వెల్ గా ఆయన లాస్ట్ వార్త మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏమి ఇక ఏమంటుకోవడంతో ఇంకా అయితే దేవుని కృపాకు వార్తను పూర్తి ఆక్రమించటే అందు నా పరుగును లేదా ప్రభు ఏసులో పొందిన పరిచర్ను పునర్ముఖించని నా ప్రాణమును నాకెంత మాత్రంలో క్లీమైనదిగా నేను ఎంచుకోవట్లేదు తెలజ్యం అక్కడిచ్చుకో దేవుని రాజ్యం గుర్తి ప్రకటించుతూ నేను మీ మధ్యను సంచరించీలో ఎవరు ఇక మీద నా మొహం చూస్తుంది నాకు ఇప్పుడు తెలియదు అంటే వాళ్ళ మధ్యలోంచి చనిపోతున్నాడేమో బావుడు నా మొహం చూడరేమో చూడ చూడరు అని ఏంటంటే చూడబో ఇక లాస్ట్ మెసేజ్ ఏంటంటే లాస్ట్ మీటింగ్ ఏంటంటే దాంట్లో అతను చేసినటువంటి ఆయనకు ఎక్స్పీరియన్స్ అతను చేసిన సరిచర్యా వాళ్ళని ఎవరైనా కొంతమంది అయ్యా నుంచి బాగా చేసేవా కదా మాకు కూడా నేర్పించాను అంటే ఇంకా ఇన్పుస్ట్ బాగా వచ్చిండి అయితే వీళ్ళు మీరు మీరు ఎప్పుడు ఇంకా నా ముఖం చూడరు ఒకవేళ వాళ్ళకి ఎందుకు ఇది గ్రెంట్ ఎందుకు చెప్తున్నాడు అనంటే దీంట్లో రకరకాల కోణాల నుంచి చూడొచ్చు ఒకటి ఎంత ప్రయాస్ మీలో ఆ చురుకు ఆ స్పిరిట్ ఆ స్వార్థ ఆసక్తి వీటి కాబట్టి మీ దగ్గర నేను ఉండడం అనవసరం లేదు ఇది మాదిరిగా ఉంచుకొని దీన్ని మీరు కూడా తర్వాత ఆ స్వార్థం కొనసాగించిందని చెప్పాడు తెలియదు కానీ యూజువల్ గా ఈ రెండు సందర్భాల్లోనే జనరల్ గా ఇట్లాంటి మెసేజ్ స్ట్రాంగ్ కౌంటర్ అనేది వస్తా ఉంటుంది ఇవ్వండి కాబట్టి వీళ్ళు ఎవరి నాశనం విషయం అయినను మూల భాషల్లో తీసే కాబట్టి వీళ్ళు ఎవరి నాశనం విషయం అయినాను నేను దోషం కానని నేడు సాక్ష్యముగా పెట్టుకుంటున్నా నేను ఎందుకు ప్రయాణపడ్డాను కదా నేను నా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పరిచయ విషయంలో కానీ శ్రీవాసుల విషయంలో కానీ మీకు నేను బోధించలేను కదా నేను కదా ఒకవేళ నీ ప్రాణం లేకపోతున్నా నువ్వు దేవుడిని అంగీకరించుకొని నరకంలో కనుక పోతే దానికి నేను బాధ్యుడు కాను నేనే మాత్రం బాధ్యుడు కాను అందుకోండి ఏంటంటే దానికి సాక్షులు కంటే దేవుడు అడిగితే మీరు అనుకే అందుకే మీలో ఎవరి నాతో నేను దోషిని కానని నేను నిన్ను సాక్షులను పెట్టించున్నాను దేవుని సంకల్పం మన తెలపకుండా నేనేమి దాచుకోలేదు దేవుని ఉద్దేశాలు ఏంటి దేవుని తలంపులు ఏంటి దేవుడు ఏ విషయంలో మనిషిని ప్రేమించాడు ఎందుకు అసలు ప్రేమించాడు ఎందుకు ఆయన ఒక్కగానొక్క వాడిని లోకాన్ని పంపించాడు ఏ విషయంలో అయినా దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని ఆయన తెలియని వాడికి ఆయన మిగిల్చినట్లు ఏమీ లేదంట అందుకనే అంటాడు నేను తొడ ముట్టించుకోవడం ఏ విషయంలో కూడా నేను శక్తివంచం లేకుండా పనిచేశాను ఏ విషయంలో కూడా నేను దాచుకోలేదు అది దేవుడి కానీ నా వ్యక్తిగత విషయమే కానీ ఏది కూడా మీరు దాచబడలేదు దాచి దాచుకులేదు అంటే చూడండి ఇంతకుముందు చెప్పుకోబడిన విధంగా నిజంగానే గొప్ప సేవకులు వారు కుటుంబాలనే వదిలేసి కుటుంబాలకి లీస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఎక్కడెక్కడికో వెళ్ళి స్వార్థను సోషల్ మీడియాను వాడుకొని వాళ్ళ ప్రయాస వాళ్ళ తపన వాళ్ళ ఆతృత దేవుని రాజ్యాన్ని కట్టడం కోసం ఎంతో గొప్పగా ఇది అవుతాం కానీ వాళ్ళు ఎప్పుడు ఆ వింటున్నట్టే ఉంటున్నారు కానీ వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఏ భారం ఉంది వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఎలాంటి పిలుపు వాళ్ళకంటూ ప్రత్యేకంగా దేవుని పట్ల ఎలాంటి ఆసక్తి ఉంది నశించిపోతున్న వాటి పట్ల ఈ విషయాన్ని బట్టి ఈ వాక్యాన్ని బట్టి ఈ మాటను బట్టి ఆయన చూపించిన మాదిరిని బట్టి నేను ఈరోజు తీర్మానం చేసుకుంటున్నాను నేను కూడా ఖచ్చితంగా కొంతమందిని మార్చే ప్రయత్నం చేయాలి నేను పరిచయం చేయాలి నేను స్వాధం ప్రకటించాలి ఆయన ఏం అపజిప్పాలి ఏమి ఇస్తేది చేయాలి అనేటువంటి తలపుని కూర్చొని వినేవాడిలో అలాంటి టీచింగ్స్ లేవు కూర్చొని వినే వాళ్ళలో బోధించి వాళ్ళను కూడా గొప్ప సెష్యులుగా తయారు చేసి లేదంటే గొప్పగా వాళ్ళని కొంటున్నాయి అంటాడు కదా దేవుడు ఈ ఎక్స్టింగ్ రాజ్య పత్రిక నాలుగో అధ్యయనం అంటాడు కదా క్రీస్తు సంఘం పైగా ఏమనుకుంటున్నారంటే ఒక దినం ఒకరు పుట్ట వెయ్యి దినాలతో సమానం అంట కాబట్టి నేను ఈ వారం ఈ వారం చెక్తికెళ్ళాను కాబట్టి ఆ వాక్యం విన్నాను కాబట్టి ఒక గంట రెండు గంటలు ఉన్నాను కాబట్టి చాలు నాకు ఒక సంవత్సరం పాటు సరిపడా తప్పితే అది నిజమేనా సమానమైన భక్తి వాళ్ళు ఏం చేస్తారు చేయాలి వాళ్ళు ఎదుగుతూ వాళ్ళు ఎదుగుతూ అనేకులు ఎదగడానికి అవకాశంగా ఉండాలి వాళ్ళు వెలుగుతూ అనేకుల్ని వెలిగించడానికి అవకాశంగా ఉండాలి వాళ్ళు సారాన్ని వెనదల్లుతూ అనేకులకి ఆ సారాన్ని నిత్యవారిలాగా ఉండాలి అది క్రైస్తవ జీవితం అంటే అది దేవుడు కోరుకుంటున్నదంటే అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు చూశారు ఎప్పుడైనా ఒక బుద్దింకకి హిట్ అనేది కనుక కొడితే రెండు కొడితే అదంతా ఆ బుద్దింక చూసి చచ్చిపోయి అది చచ్చిపోయిన తర్వాత దాని దగ్గరికి ఏమన్నా కనుక దాని ఫ్రెండ్స్ కొన్ని బుద్దింకలు కనుక వచ్చి నిలిచిపోతే అవి కూడా చచ్చిపోతాయంట అంటే ఈ లోకంలో ఫిజినెస్ చేసుకోవడం కోసం మళ్ళీ గొప్ప కాన్సెప్ట్ తీసుకొని వచ్చాడు కానీ దేవుడు ఎప్పుడో చెప్పాడు కదా మీరు వెలుగుతూ మీరు లోకానికి వెలుగై మీరు ఎరుగులా కదా మీరు దేవునికి ఆలయం ఉన్నారని మీరు ఎరుగుదా కదా ఆ ఆలయంలోకి ప్రవేశించేటట్టుగా అనేకుల్ని ఆకర్షించే విధంగా ఆలయం ఉండాలి కదా అది వెలుగుతూ అనేకుల్ని వెలిగించేటట్టు దాంట్లో గొప్ప వెలుగుని నింపుకోవాలి కదా లోకంలో వ్యాపారం చేసుకోవడం కొరకే అతను ఒక చిన్న యాడ్ కనిపెట్టి ఆ యాడ్ ని ఒక రెడ్ హిట్ని తీసుకొని వచ్చి ఒక బొద్దింకులు కాక కాకొచ్చేసి అన్న దగ్గర ఒక చోట స్ప్రే చేస్తే ఒకటి వచ్చి ఆ స్ప్రే దగ్గర కొట్టిన దగ్గర వచ్చి ఒకటి చచ్చిపోతే ఆ సచిపోయింది పాయిజన్ అయ్యి కూడా చంపుతుందంట అది బిజినెస్ కోసమే ఈ లోకానుసారమైందే కానీ దానికన్నా గొప్పది కదా ఇది మన సఫ్లేదు కాదు కదా మనం ఎదుటిలో స్టేరు కాదు కదా మనం నాశనం చేసేది కదా మనం వెలుగుతున్నప్పుడు అనేకల్ని విరిగించారు కదా మనం ఆలయం అనే నిజంగా ఉంటే ఆయన ఆలయం అయితే అనేకని ఆలయంలోకి ఆకర్షించే వాటిలాగా ఉండాలి కదా ఈ రోజు ఎవరికాడు మీరు వెళ్ళిపోవడం ఆ కాశ్యక్తి మంచిగా ప్రార్థన చేసుకోవటం మాట్లాడుకోవటం వాక్యాన్ని ధ్యానం చేసుకోవటం వాక్యంలో ఉన్నటువంటి ఆ మాటలు ఆ జ్ఞాపకం చేసుకోవటమే కానీ భిన్న వాక్యాన్ని లేకపోతే ఏ విషయం ఆ రోజు దేవుడు మీతో మాట్లాడేదనే విషయాన్ని సందర్భమైనా అసందర్భం మీరు పనిచేసే దగ్గర కానీ మీరు ప్రయాణించే మీరు షాపింగ్ చేసే దగ్గర కానీ మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్ దగ్గర కానీ మీ దగ్గరకు వచ్చిన క్రిస్మస్ దగ్గరతో కానీ అది పంచుకోవాల్సిన బాధ్యత ఉంది కదా ఈ లోకానుసారమైన మాటలు ఒక వ్యక్తి నచ్చితే ఒక వ్యక్తిని చూసి మాట్లాడాలంటే ఏదో రకంగా సాగు చేసుకొని సంద చేసుకొని కనిపించుకొని అది లోకా ఈ లోకానుసారమైనటువంటి ప్రయత్నాలు ఇయో పనికిరాని పనికి మళ్ళిన ప్రయత్నాలు కానీ ప్రయత్నం యథార్థమైన అని అంటే వాళ్ళు రక్షించాలన్న ఆశ ఉంటే వాళ్ళ కలిగించుకొని కల్పించుకొని పరిచయం చేసుకొని నా విషయంలో దేవుడు కార్యం చేశాడండి మీరు ఏమనుకోతే నేను మీకు రెండు విషయాలు మాట్లాడతాను మీరు అని నన్ను అడిగి మీ సాక్ష్యాన్ని కానీ స్వార్థను కానీ పరిచయం కానీ చేసే విధంగా ఉండాలి కదా అప్పుడు ఆ సహాసాన్ని కానీ లేదంటే దేవుడు మేము మాకు అప్పు చెప్పింది మనం కూడా చేసేవాళ్ళు ఇద్దరం సంతృప్తి కానీ లేదంటే మనం కూడా మంచిగానే ఫలపరిచినటువంటి జీవితాన్ని జీవితం అనేటువంటి కార్యక్రమం కానీ మనకు కలగాలి కదా ఆ విధంగా ఉంటే కలుగుతుంది కదా ఏసరాశిం ఏసీగా ఐదో అధ్యాయము కురిస్తూ ఆయన ముఖ్యమంత్రి లేకుండా ఎంతో క్రమపడి శ్రేస్తమైనటువంటి తీగలను అన్నిటి నాటితే కట్టిస్తే చుట్టూ కంచను పెడితే తీర దానికి కాపు వచ్చినప్పుడు అది ఏమైందంటే కారు ద్రాక్ష్యాలు తేదుగా ఉన్న ద్రాక్ష కాసిన మరించింది కానీ యోగం లేని ఫలం అది ఆ ఫలాన్ని దేనికి ఉపయోగించుకో ఆ ఫలం లేకుండా ఉన్నా మంచిదే ఫలం కాసింది కానీ దానివల్ల యజమానికి ఆ ఎవరైతే ఆ దాన్ని ఆ వ్యవసాయదారుడు ఉన్నాడో అతనికి ఉపయోగకరంగా లాభదాయకంగా లేకపోవటం వల్ల దాన్ని ఏం చేసినట్టు వెంటనే కాల్సే పడించిన వాళ్ళు అనుభవం పెళ్లి రక పదాన్ని మునిపించిన వాళ్ళలాగా ఉన్నాడు క్రైస్తవ జీవితం ఈ రోజుల్లో ఏంటి అన్నాడంటే ఇవ్వండి వాళ్ళు ప్రీక్ పచ్చగానే కనపడుతున్నారు ప్రీక్ బాగానే ఉంటున్నారు కానీ ఫలబలితం కాదు అది అనేకులకి ఆశీర్వదకరం కాదు అనేకుల్ని అది ఆయన చెంత తీసుకొచ్చేదిగా లేదు ఒక పక్కనే ఒక కాలం సమీపిస్తూ సమీపిస్తా ఉంది ఆయన సూచనలన్నీ బెదిరిపడతా ఉంది ఆయన చెప్పిన ప్రతి మాట ప్రతి లేఖను నెరవేర్చబడేటువంటి పరిస్థితుల్లోనూ మరి భక్తులైనటువంటి వారు ఆ ప్రయాసపడుతున్నటువంటి వారేమో వాళ్ళ సమయాన్ని ముగించుకొని వెళ్ళిపోతున్నారు ఉన్నటువంటి వాళ్ళు కారు ద్రాక్షలాగా ఉన్నారు దాన్ని పరిశోధించినప్పుడు పలాలు లేని ఉన్నారు పైకి పచ్చగా ఉన్నారు కానీ వారు మరియు విశ్వాస జీవితం సుగం భూమి మీద ఎంచుకోదగింది గొప్పదిగా ఏదేమో లేదంటే ఉన్న వారు వినడానికే ఇష్టపడుతున్నారు కానీ దాన్ని ఆచరించే వారిలాగా దాన్ని పట్టుకొని ఆ నన్ను వారు ఎలాంటి పరిశీలన చేశారో ఎలాంటి ప్రయాసపడ్డారో ఏ విషయంలో దేవుణ్ణి సంతోషిపెట్టారో అదే బాటలో నేను కూడా ఉండి నేను కూడా కొన్ని ఆత్మ దేవుని దగ్గర తీసుకొని రావాలి అనేటువంటి విషయాలను మర్చిపోయి నేను వెళ్తే నేను ఒక్కరిని ఉంటే చాలు అనేటువంటి పరిస్థితుల్లోకి ఎదిగా అవుతుంది కాబట్టి ఈరోజు నేను ఈ ఒక్క టీం గురించి నేను ప్రార్థన ఉన్నటువంటి గురించి గారి గారు ఈ ఆన్లైన్ లో చాలా మంది వింటారు క్రైస్తవుడు కూడా ప్రతి ఒక్కరు వినవలసినటువంటి మాట ఏంటి అంటే మేము ఒక్కరిని క్రైస్తవుడు నేను చెప్పుకుంటేది లేదు మేమంతా క్రైస్తవులు అనేటువంటి క్రీస్తిని అనుసరించేట్లు క్రీస్ మార్గంలో ఉన్నట్లు చూసుకున్నట్టు కడపటి వారు మొదటి వారు మొదటి వారు కనపటి వారు అయ్యే పరిస్థితి మనకు ఒకప్పుడు అమెరికన్ నెక్స్టరీస్ అమెరికన్ పార్టీ నెక్స్టరీస్ ఈ ప్రాంతాలకు వచ్చి ఎంతో గొప్పగా సేవ చేసినటువంటి ప్రాంతం ఈ ఆ అమెరికా దేశం అవన్నీ కూడా భయంకరంగా విస్తారంగా సేవ చేసినటువంటి ఆ చర్చింగ్లు ఆ మేదికను అవన్నీ సినిమా హాల్ గా బాగు విలాసానికి ఉపయోగపడతాం వాళ్ళ మనకి తీసుకుంటుంది ఒకప్పుడు బాగా ఆస్తారంగా వాళ్ళు సేవ మన కొరకు వాళ్ళు ప్రాణాలు మన కొరకు ఎంతో త్యాగం చేశారు వారి ధనాన్ని వారి శ్రమని మనం బాగుండాలని ఆ పట్టి మార్గంలో రావాలని ఎంతో ప్రయత్నపడ్డారు కానీ దాని ఏంటంటే చర్చో దృష్టిలో ఒకటి మనం నేర్చుకొని మన కోసం ఎవరో ప్రాణం పెట్టేంతగా వారు మరి సేవ చేస్తే మనం దాంట్లో కనీసం పెద్ద ఒక్క కూడా చేయకపోవటం అనేది క్రైస్తవులుగా కాదు కాబట్టి కొద్ది మాటలతో మీకు చెప్పగలిగింది పౌలు ఎంత మోసం కలిగి ఎంత గంభీరంగా స్వార్థం ప్రకటించాడు గడిచేను చేశాడు ఇంకా కిందకెళ్తే ఈ అపోతుల కార్యం ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు ఆ కిందకి వెళ్తా ఎవరి దగ్గర ఉచితంగా కూడా భోజనం చేయలేదు నేను ఒకవేళ ఎవరి దగ్గర నిష్ప్రయోజనంగా నిష్కారణంగా వారిని వారిని దోచుకోలేదని నేను ఎంత కష్టపడ్డానో నేను ఏ విధంగా తిన్నానో నేను ఏ విధంగా ఉన్నానో మీ అందరికీ తెలుసు మీరే సాక్షి వాళ్ళ ముఖాన్ని నిలదీసినట్టుగా మనం ఇంటి విషయమే కాదు కానీ నేను యథార్థంగా మీ ఎలాంటి సేవ చేశానో ఎలాంటి వాక్యాన్ని చెప్పానో ఎలా మిమ్మల్ని బలపరిచానో ఎలా మిమ్మల్ని జీవిత సన్నిధి తీసుకొని అని అడిగే స్థితిలోకి మనం ఎదగాలి దశ ఉన్నాం దర్శించిపోయే ఆత్మలు చాలా ఉంటాయి ఆయన రాక సమీపంగా ఎప్పుడు జరుగుతుందో ఏ విధంగా ఉంటుందో తెలియదు ఏ రూపంగా వచ్చిందో తెలీదు అది క్లెఫెక్ రూపంగా రావచ్చు ద్వారా రావచ్చు లేదంటే ఏ రూపంగానే వచ్చిందో మనకు తెలియదు అంతా ఏ రూపంగానైనా రావచ్చు తిగుణ రూపంలో వస్తుందేమో తెలియదు కోవిడ్ సెకండ్ ఫస్ట్ వేవ్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో ఎంత మంది భయంకరంగా చనిపోయారు ఎంత అభివృద్ధి చనిపోయారు కనీసం చనిపోయారు అనేటువంటి వార్త ఫ్యామిలీ మెంబర్స్ తిరిగి కూడా చనిపోయినటువంటి వాళ్ళు సార్ ఆ కోవిడ్ లో భయంకరంగా సంపాదించుకున్న బిజినెస్లన్నీ నేల మాటలు అయిపోయినారు అక్కడ ఎంతమంది ఎంత తదురు చేస్తూ ఉంటాయి అంతకన్నా ప్రమాదకరమైనటువంటి చెగుళ్ళు అంతకన్నా ప్రమాదకర పరిస్థితులు అంతకన్నా ఇంకా ప్రమాదకరమైనటువంటి మరి మార్గం నుంచి మనం వెళ్ళాల్సి వస్తే మనకి ఏ ఇబ్బంది లేదు ఎందుకంటే అన్ని మనం చనిపోయిన ట్రీట్మెంట్ ప్రస్తుతం ఆయన మనం లేస్తాడు కానీ నశించిపోయి శాంకులకు వెళ్ళేవాడి పరిస్థితి నరకంలోకి వెళ్ళేవాడు అంటాడు కదా ఏక ప్రశ్న పత్రిక లో అగ్నిలో నుంచి లాగిన కొందరిని లాగాలంటాడు కదా మనం ఎవరు లాగాం మనకు మనం ఎవరికి ఎవరు మన చేత లాగించబడ్డారు రక్షించబడ్డారు దేవుడు అడిగితే మన దగ్గర సమాధానం ఉంటుంది ప్రైతులకి ఇవ్వగోండి ఇలాంటి టీచింగ్ ఇలాంటి ట్రైనింగ్ తో ఉండి ఒకవేళ గంభీరమైనటువంటి సేవ చేస్తే దేవుని రాజు ఎప్పుడు వచ్చిన ఇబ్బంది మనం ఎలక్ట్రిక్ పరదేశంలో ఉన్నాం కాబట్టి ఇబ్బంది ఏ కానీ ఏ ఒక్క ఆత్మ నశించిపోతాం కాదు అందుకేమంటాడు పోలేమంటున్నాడు దీనిలో ఎవడి నాశనంకైనానో నేను కారణం కాదు అది త్రిమల్నే సాక్షింది నువ్వు నరకంలో కొడతావా పో నాశనం ఏంటంటే నరకంలోకి పోవడం ఎందుకంటే నా ప్రయాస నేను ఎంతో భయంకరంగా మీ మధ్య ఉండి మీ మధ్య నేను సువర్థ ప్రకటించంలో కానీ పరిచయం చేయడంలో కానీ నా ప్రాణాన్ని ఏమాత్రం లెక్కగా పెట్టుకోలేదు నేను దాన్ని నేను మీకు లెక్కే చేసుకోలేదు అంతగా నేను మీ మధ్య ప్రత్యేక చేశాను కదా దాన్ని మీరు ఒకవేళ విని విన్నట్టుగా ఉండి రేపు ఒకవేళ దేవున్ని అంగీకరించుకోకుండా మీ సమయాన్ని గుమించుకుంటే ఒకవేళ అది మీరు ఒకవేళ మీరు మరణానికి లేదంటే నరకానికి కోసం అయితే నా సంబంధమే ఎందుకంటే చెప్పాల్సి నేను చేయాల్సి అది చేయాలి అని హెచ్చరిస్తున్నాను మీ మధ్యని నేను ఉన్నను నా ముఖం మీరు ఎన్నటికీ అని ఫేరవెల్ ఆయన ఆయన ఇచ్చిన ఫేరవెల్ మీటింగ్ లో ఇచ్చేటువంటి మెసేజ్ ఈ రోజు మన ఫేరవెల్ కాకోవచ్చు వేరే ఎవరికో ఫేరవెల్ అయితే ఆయన కాపాడాల్సింది బాధ్యత మనం అలాంటి భారాన్ని బాధ్యతను దేవుడు పరినూత్నంగా మనకు అందరికి అనుగ్రహించి చుట్టున్న ప్రతి శ్రోతకు అలాంటి బాధ్యత భారాన్ని శ్వాస శ్వాస ఆ మక్కువను అనుగ్రహించి తన మళ్ళీ కొరకుని వాడుకుని ఉంటాను దేవుడి కొన్ని మాటలు తన క ఆమె ప్రార్థన చేసుకుందాం పరిస్థితి ప్రభుత్వ మీకు ఎంత వస్తాయి తప్ప ఇంతకాలం మీరు కాచి కాపాడారు ప్రభా ఎదుగునైనా ఇంతకాలం మా మనసులో ఏగోనైనా ఉంచారు మీకెంత ప్రభావం మా ప్రాస్త పౌరు గారు చెప్పినట్టుగా ప్రభావం శ్వాస ప్రచర్యంలో కాని దయా శ్వాస ప్రభుత్వంలో కానీ ప్రకటించే విధానంలో కానీ అయ్యాదుగానైనా మీరు అప్పు చెప్పిన గాని ప్రాణాన్ని లెక్క అయ్యా మా మీదకి అంత సహకరణ ఉప్రత అయితే రాలేదు కానీ నిమ్మ ఢీలెక్కినటువంటి దాంతో మళ్ళించి మన ఒక ఇచ్చి మీరు సేవ చేసే బాధ్యతను మాకు అనుకూలించారు అయ్యా ప్రతి సంఘానికి అనుగ్రహించారు ప్రతి యవనబిడ్డ కనుక ప్రతి ప్రతి కృష్ణకి ప్రతి యవనస్తులకి ప్రతి ఒక్కరికి మీరు అనుభవించారు తరిగ్గరైన చిన్నపిడ్డల దగ్గర నుంచి యోనస్తుల వారి దగ్గర నుంచి అయా ఎవరి లెవెల్లో వారు అయ్యా పరిచర్యను అయ స్వార్థను విస్తరింపజేయడానికి అట్లా ఆశీర్వాదం ఇచ్చా బ్లెస్సింగ్ ఇచ్చాయన్న ప్రభు ఏక రీస కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో ఆమెన్ ప్రైజ్ ఆడందరికి ఆమె ప్రైజ్లు ఆడందరికి థ్యాంక్ యూ ప్రైజ్ కాస్ అందరికి ప్రైజ్ రావడం ఎవ్రీ బడి ప్రైజ్ రావడం